స్మృతిపురాణనామాలయ కరుణాయ మాము భగవత్పాదశంకరంకరమాణచుత్రమోబలెంద్రియాణ సర్వాణి బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకర బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్వ నిరాకరణంస్ तदात्मन उपनिषत्सुधस्म ये सन्त तेम ये सन्त ओं शातिश्शाश्शा అన్యే తద్విదో అవిధీ శుశ్రుమ పూర్వ్యక్షిక్షి సో విదిత అవిదితములుముడు కాదు కనుక అది హేయము కాదు ఉపాధేయము కాదు కుర్చీ కుర్చీ తీసుకోండి ఆత్మతత్వము హేయము కాదు ఉపాధేయము కాదు అనే ఆ విషయాన్ని మనం చూసి ఉన్నాము సో ఏం విదితా విదితాభ్యాన్యత్ ఇది దేయోపాదేయ ప్రతిషేధేన స్వాత్మన అనన్యవాత్ బ్రహ్మ విషయా జిజ్ఞాస శిష్య నివర్తిత సత్ ఇప్పుడు కూడా జిజ్ఞాస అనేది విదిత అవి విదిత అవితములై ఉంటుంది మనం విదితము అని వాస్తవంలో మనకి ఏది విదితమో అది చాలా తక్కువ విదితమై ఉంటుంది దాంట్లో అవిదితము చాలా ఉంటుంది ఇప్పుడు ఇది పువ్వు అని అన్నారనుకోండి దాని గురించి తెలుసున్నది ఇచ్చి ఏదీ లేదనే చెప్పొచ్చు మా ఊరికే నామము రూపము ఆ రూపానికి ఆ నామము తెలుస్తూ ఉంటుందంటే కాబట్టి మనం ఏదైతే జ్ఞానం అనుకుంటామో అది నామరూప జ్ఞానం తప్ప మన ఒకటి కాదు నామరూప ఇట్ ఈజ్ నాట్ ఏ రియల్ నాలెడ్జ్ వస్తువు యొక్క జ్ఞానం కాదు ఇది అది కేవలము ఒక అంటే మొత్తం సమాజం అంతా కూడా ఆ రూపాన్ని ఆ పేరుతో పిలవడానికే అలవాటు పడున్నారని అర్థం అంటే అంతే తప్ప దాని గురించి తెలిసినది ఏమీ లేదు కానీ ఒక భ్రమ కలుగుతూ ఉంటుంది ఏమని నామరూపాలు తెలిసిన నామరూపాలు తెలియడం అంటే ఇగో ఈ రూపానికి నామము అని వన్ టు వన్ కరెస్పాండెన్స్ అది తెలిసిన మనకి తెలిసిపోయింది అని అనిపిస్తుంది ఇప్పుడు గులాబీ ఉందనుకోండి ఇది గులాబీ మనకి తెలిసిపోయింది ఎప్పుడైతే ఇది గులాబీ మనకి తెలిసిపోయిందని మీరు అనుకున్నారో దాంట్లో రెండు దోషాలు ఉన్నాయి ఒకటి మీకు తెలుసున్నది అది ఏమిటో తెలిసిన్నది కాదు అది అది కేవలము నాలుగు రూపాయలు మాత్రమే మీకు తెలిసే నెంబర్ వన్ రెండవది దానిని తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉన్నది అనే మాట లేకుండా వీడు తెలిసేసిందని తలుపు మూసేసి కూర్చున్నట్టుగా ఉంటుంది కాబట్టి కొత్తగా దాని గురించి తెలుసుకునేటువంటి అవకాశాన్ని కోల్పోతున్నాయి కాబట్టి ఈ విధముగా ఈ విదితము అనే కేటగిరీ ఉన్నది చూసారా చాలా డేంజరస్ కేటగిరీ అయింది ఇది నాకు తెలుసు అని మీరు దేని గురించి అంటారో దాంట్లో తెలుసున్నది చాలా తక్కువ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ తక్కువ ఉండడం కూడా కాదు మీకు తెలుసున్నది ఏమీ లేదని చెప్పినా ఆశ్చర్యపడక్కర్లేదు కేవలము మీకు నామరూపాలు తెలుసు ఇప్పుడు ఫలానా ఆయన పేరు సుబ్బారావు గారు తెలుసారనుకుంటే తెలుసునంటాడు అసలు నిజానికి ఆయన దేహం గురించి కానీ ఆయన మనస్సు గురించి కానీ ఆయన ఆత్మ గురించి కానీ వీడికి ఏమీ తెలియదు మరి ఏమిటి తెలిసింది సుబ్బారావు గారి గురించి ఏం తెలిసింది వీడికి అంటే ఆ రూపము గల వ్యక్తిగా ఆ పేరు అది అది తెలియ అది జ్ఞానం అవుతుంది అది అది జ్ఞానమే కాదు అది ఇట్ ఈజ్ ఏ సోషల్ హ్యాబిట్ ఆ రూపం కలిగిన ఆ పేరుతో పిలవడమే ఒక సోషల్ హ్యాబిట్ దాన్ని ఒక సోషల్ కండిషనింగ్ అని కూడా అంటారు ఏమి తెలిసినట్టు ఇప్పుడు దేవుడు నేను తెలుసా అంటే తెలుసును అంటాడు ఎందుకంటే ఈ విదిత అనే మాట దేవుడు కూడా అప్లై చేసేసి తెలుసును అయితే చూపించంటే ఫోటో చూపిస్తాడు లేకపోతే పేరు చెప్తాడు కుమారస్వామి తెలిసిపోయింది దీనికి ఏమిటి తెలిసింది ఇప్పుడు మొహం ఏమీ తెలియలేదు కాబట్టి ఏమీ తెలియని చోట తెలిసేసింది అనేటువంటి ఒక ఒక అజ్ఞానము అలాగ ఫిక్స్ అయిపోవటానికి హేతు అవుతూ ఉంటుంది ఇది విదితము యొక్క లక్ష్యం కాబట్టి ఆ విదితములో ఆత్మస్వరూపాన్ని ఎలా వేస్తారు వేయటానికి వీలేదు ఇక అవిదితము అవిదితము అంటే దేన్ని మీరు అవిదితము అని పేరు పెట్టారో అని ఒక కేటగిరైజ్ చేశారు అవిదితము అనే కేటగిరీలో వేశారు దాని గురించి ఎంతో కొంత మీకు తెలుసు ఎంతో కొంత తెలియకుండా అవిదితము అని ఎలా అంటారు దీనికి కొద్ది కృష్ణాంతం చెప్పొచ్చు ఆస్ట్రేలియా మీకు తెలుస్తుంది అంటే తెలియదు కానీ ఆస్ట్రేలియా ఓ దేశం ఉందని అది మీరు చూసి ఉండకపోవచ్చు మీకు తెలుసు ఉండకపోవచ్చు బట్ మొత్తానికి అది ఒక దేశము అని మీకు తెలుస్తుంది కాబట్టి ఎంతో కొంత తెలిస్తే కానీ అది అవిదితము అనే కేటగరైజ్ కూడా సంభవం కాదు ఏమీ తెలియని దాని గురించి అవిదితము చెప్పడం కూడా సంభవం కాదు కాబట్టి మీరు అవిదితము అన్నారనేప్పటికీ ఎంతో కొంత తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ విదిత అవిదిత అనే కేటగిరీలో ఎప్పుడైతే ఆత్మతత్వాన్ని మీరు పెట్టి పెడతారో అలాగా ఆయనకి ఆత్మజ్ఞాని అంటే ఆయనకి ఆత్మ తెలుస్తుంది నేను అజ్ఞాని నాకు ఆత్మ తెలియదు కాబట్టి మీరు ఆత్మను ఏం చేశారు విదితము అవిదితము ఈ మనం ఇలాగా కొంతకాలానికి నాకు ఆత్మ తెలుస్తుంది నేను ఆ మార్గంలో ఉన్నాను కాబట్టి నాకు ఆత్మ తెలిసిపోతుంది కొంతకాలానికి మా గురువు గారికి ఆల్రెడీ తెలిసిపోయింది నాకు కూడా తెలుస్తుంది అని అంటే అలా అంతటితో రాగదు దాని అది ఎంతవరకు మా గురువు గారికి మాత్రమే తెలిసిందే మిగతా గురువులతో తెలియలేదు మరి ఇటు గోస్తే కాబట్టి మా సంప్రదాయమే గొప్పది మిగతా సంప్రదాయాలు తక్కువ ఇటు గోసు లైక్ దా సో అది చూడండి ఎంత డేంజర్ అవుది ఈ విదిత అవిదిత కేటగిరైజేషను వాస్తవంలో మా గురువుగారికి విదితము నాకు అవిదితము అని మీరు అనుకుంటున్న ఆత్మతత్వము విదితము కాదు అవిదితము కాదు విదితా విద్యలు మనం కవర్ చేసేసాం మొత్తం అంతా అయిపోయింది ఇంకా ఒకటి రెండు అంశములు నేను దానికి జోడించే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి జిజ్ఞాసా నివర్తితా స మీకు జిజ్ఞాస ఉంటే కానీ ఆత్మతత్వము తెలియదు కానీ ఆత్మతత్వము తెలియాలంటే జిజ్ఞాస నివృత్తమైపోవాలి కాబట్టి జిజ్ఞాసతో ఆరంభించి వీడు పరిణతి చెందిన వాడై జిజ్ఞాస నివృత్తి అయినప్పుడు మాత్రమే వీడు ఆత్మస్వరూపమును తెలుసుకోగలుగుతాడు ఎందుకంటే తెలుసుకోవాలి అనే అనే ఒక ఎఫర్ట్ ఉన్నంత వరకు దట్ ఈజ్ తెలుసుకోవాలి అన్నది అది ఎలాంటిదంటే ఒక టాంగ్స్ ఉంటుంది చూసారా టాంగ్స్ ఉంటాయి ఈ టాంగ్స్ ఉంటేంటి చేస్తారు పట్టుకోవాలి పట్టుకోవాలి దీన్ని పట్టుకోవాలి దాన్ని పట్టుకోవాలి దాన్ని ఏదో ఒక దాన్ని పట్టుకోవాలి ఇప్పుడు రోబోట్ ఉందనుకోండి ఈ రోబోట్లు చూసారా మీరు మర మనుషులు మర మనుషుని ఎప్పుడైనా చూసారా ఆ మరమనుషికి రెండు చేతులు ఉంటాయి ఓ చేతికి ఇలాగ హుక్స్ కింద అది ఏదో ఒకటి పట్టుకోవాలి ఇట్ హ్యాస్ టు క్యాచ్ సంథింగ్ అట్ ది అదర్ దట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ఎ రోబోట్ అలాగే ఈ జిజ్ఞాసు ఉన్నట్టు చూసారా వాడు ఆ జ్ఞానము అనేటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్ తోటి ప్రమాణము ఉంటాడు దానికి పేరు ఆ ప్రమాణము అనే ఒక దాన్ని పెట్టి ఏదో ప్రత్యేక ప్రమాణం ఇంకా దీని చర్చలు అలా రోజులు మొత్తం వారణాలు నెలలు కూడా చర్చ చేసేస్తూ ఉన్నాడు ఆ ప్రమాణము ఒక సాధనంతో ప్రమాణము అంటే ఆ ప్రత్యయమది కూడా కరణార్థం వచ్చిందండి ప్రమీయతే అనేనా అది ప్రమాణం దీనితోటి పట్టేసుకుంటాడు అనమాట సో ఆ రకంగా ఆ ప్రమాణంతో దీనిని నేను పట్టేసుకుంటాను అని ఎప్పుడైతే వీడు ప్రమాత ఏ ప్రమాతగా ఉండి ప్రమాత అంటే ప్రమాణమును ఆపరేట్ చేసి ఇవ్వని ప్రమాత అంటారు ప్రమాతగా నిలబడి ప్రమాణం ఒకటి పట్టుకుని ప్రమాణం ఏమిటి బుద్ధి సాధనానికి ప్రమాణము అని పేరు ప్రమా సాధనం ప్రమాణం ప్రమాకరణం ప్రమాణం అది దాని డిఫెనిషన్ సో ప్రమాకరణమును ఒకదాన్ని పట్టుకుని దీనితోటి నేను ఆత్మతత్వాన్ని క్యాప్చర్ చేసేస్తాను ఐ హోల్డ్ ఇట్ అని ఈ దృష్టితోటి వీడు నడుస్తున్నంత కాలము వాడు దాని నుంచి దూరంగానే ఉండిపోతాడు ఆ దృష్టి తప్పు దృష్టి ఎందుకంటే సపోజ్ మీరు ప్రమాత చేయి ఉండి మీ దగ్గర ఉండే ప్రమాణముతోటి ఆత్మతత్వాన్ని పట్టుకున్నారనుకోండి అప్పుడు ఆ ఆత్మతత్వము ఆత్మ అవుతుందా అనాత్మవుతుందా అనాత్మ కాబట్టి ప్రమాతృత్వము వదిలిపోవాలి ప్రమాణ ప్రయోగము ఆగిపోవాలి సైలెన్స్లోకి వెళ్ళిపోవాలి ప్రమాణాన్ని ప్రయోగిస్తూ ఉండే ప్రమాతగా నిలిచి ఉన్నంత కాలము సో అహం మమ అహంకార మమకారాల్లో మిగిలిపోతాడు అహం ప్రమాత మమ ప్రమాణం దీంతో ఆత్మను పట్టేసుకుంటాను అనేటువంటి దృష్టితోటి ఉండిపోతే వాడు ఫెయిల్ అయిపోతాడు కాబట్టి జిజ్ఞాసతో వేదాంతంలోకి వస్తాడు కొంతకాలానికి నిదితా విదితముల కంటే అన్యము అనే యాగమమును అర్థం చేసుకున్న వెంటనే దీన్ని ఆకలింపు చేసుకునేప్పటికీ ఆ జిజ్ఞాస తొలగిపోతుంది జిజ్ఞాసా నివర్తిత సార్ అంచేత నీకు నేను చెప్పిన దృష్టాంతం చాలా మంచి దృష్టాంతం అని నా అభిప్రాయం ఏంటంటే అది పొయ్య వెలిగించి వెన్నీళ్ళు కాచి బియ్యం పోసే దాంట్లో వంట వండి కూర కూడా తయారు చేసేసి తర్వాత ఏం చెయ్యాలి నిప్పులు ఆరిపేసేయాలి అలా ఆన్లో పెట్టిపో అన్ని నిప్పు పూర్వకాలం పొయ్యిలైతే కట్టెలు వెలిగించి అది నిప్పులు ఆరపలేదు అనుకోండి బుదిసల్లో ఉండేవారు పూర్వకాలంలో పూర్వకాలం పాకలు ఉండేవి అక్కడ అప్పర్ కాస్ట్ పీపుల్ కూడా పాకల్లో ఉండేవారు లోవర్ కాస్ట్ అది ఎకనామీ అది ఎలాగా పాకలున్నా వీళ్ళు కూడా పాకల్లో ఉండేవారు తర్వాత క్రమంగా వీళ్ళు పెంగుట్టులోవి కట్టుకున్నారు వాట్ ఎవర్ సో నిప్పులు ఆర్పకుండా వెళ్ళిపోయారు అనుకోండి ఆ నిప్పులు గాలికి ఇటువంటి ఎగిరి ఇల్లు అడ్డుకుంటున్నారు పాకైతే జపరఖక్కర్లేదు కాబట్టి ఏం చేయాలి నిప్పులు ఆర్పేసేయాలి అలాగే ఇక్కడ కూడా జిజ్ఞాసతోటి దాంట్లో దిగి ఎప్పటి వరకు జిజ్ఞాస నివర్తింపబడదు నివృత్తము కాదు అంతవరకు వాడికి ఆత్మతత్వము తెలిసినట్టే కాదు అది పెద్ద ప్రతిపాదన కేనోపనిషత్తు యొక్క బలీయమైన ప్రతిపాదన అంచేతనే ఆగమం ఎలా ఉంటుంది నాయన అది విదితము కాదు అవిదితము కాదు జిజ్ఞాసా నివర్తి సార్ భాష్యకారులు వచన అన్యస్వాత్మన విదిత విదితాభ్యాం వస్తున సంభవతీతి ఆత్మా బ్రహ్మాష వాక్యా చూడండి స్వాత్మనహా అన్యస్య హీ బికాస్ జిజ్ఞాస ఎందుకు నివృత్తమవుతుందో చెప్తున్నారు హీ బికాస్ ఈ వాక్యమైన మనం చెప్పుకోవాల్సింది స్వాత్మన అన్యస్య శంకరుని భాష్యంలో వెనక్కి పెట్టుకుంటూ ఉన్నాడు ఎవరి వర్డ్ విల్ కమ్ బ్యాక్ అది ఒక స్టైలు అన్యస్య స్వాత్మన అంటారు తప్ప స్వాత్మన అన్యస్య అని ఆయన అన్ని అరేంజ్ చేసి మీకు ఇవ్వరు అన్యస్య స్వాత్మన అన్యస్య అనగానే ఇతరమునకు ఇతరము అంటే పక్కన పంచమే ఫెక్ట్ ఉండాలి ఎక్కడో ఒకడా చుట్టుపక్కల ఓ పంచమీ ఉండాలి పంచమీ లేకపోతే ఇతరం అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది దానికంటే ఇతరము స్వాత్మన తన స్వరూపము కంటే ఇతరమైనది తన స్వరూపము కంటే ఇతరమైన దానికి మాత్రమే విదిత విదితముగానే అవిదితము కాని అవుతూ ఉంటుంది తన స్వరూపము కంటే ఇతరమైనది అయితే విదితం అవుతుంది లేకపోతే అవిదితమవుతుంది అది విదితము కాదు అవిదితము కాదు ఇట్ ఈజ్ అదర్ దాన్ విదిత అండ్ అవిదిత విదితా విదితాభ్యాం అన్యత్వం విదితా విదితాభ్యాం కూడా మంచిమయ్యాయి విదితా విదితాభ్యాం అన్యత్వం అన్నది తన స్వరూపము కంటే ఇతరమైన దానికి నభవతి సంభవము కాదు కాబట్టి ఏది విదితా విదితముల కంటే అన్యమో అది తన స్వరూపము కంటే ఇతరము కాజాలదు ఎవర్థమైందా వాక్యం మీకు నా తెలుగు మాట అర్థమైందా ఓకే గుడ్ కాబట్టి ఏది విదితా విదితముల కంటే ఇతరమో అది తన స్వరూపము కంటే ఇతరము కాదాలదు ఇప్పుడు బ్రహ్మ ఏమిటి విదితా విదితముల కంటే ఇతరము ఎందుకంటే అన్యదేవతద్విదితాత్ తంటే బ్రహ్మ అన్యదేవతద్విదితాత్ అథో అవిదితాధి అది అంటే కూడా అన్యమనే అర్థం కాబట్టి విదితము కంటే అన్యము అవిదితము కంటే అన్యము బ్రహ్మ అని మీరు చెప్తే చూడండి స్వరూపము కంటే ఇతరము విదితా విదితముల కంటే ఇతరము కాజాలదు నా స్వరూపము కంటే ఇతరము అయితే విదితమైన అవ్వాలి లేకపోతే అవిదితమైన అవ్వాలి కానీ అదర్ దాన్ బోత్ విదిత అండ్ అవిదిత అన్నది నాట్ పాసిబుల్ ఇతి అంటే ఇతి హేతోహో దేర్ఫోర్ ఏమిటి ఆత్మ బ్రహ్మ అని తెలియదు బ్రహ్మ ఆ స్వరూపమే ఆత్మ అంటే స్వరూపము నా స్వరూపమే బ్రహ్మాని తెలియదు ఇది వాక్యార్థము అర్థం తాత్పర్యమని అర్థం ఇది ఆ వాక్యమునకు అన్యదేవతద్విధితాత్ అనే ఆగమ వాక్యమునకు తాత్పర్యము ఇది ఓకే అయమా ఇది మనం కవర్ చేసినట్టున్నాం ఎందుకు అయితే ఈవేళ ఈ వాక్యం ఈవేళ నిన్న చెప్పిందనికంటే కొంచెం భిన్నంగా అనిపించిందా కొంత డలప్మెంట్ ఉన్నట్టుగా అనిపించింది కాబట్టి అది అలా ఏ పూట కాపోటే అది విశేషం అది ఎందుకు వచ్చిందో విశేషం వచ్చిందంటే నిజానికి మూడు నెగిటివ్స్ ఉన్నాయి ఆ వాక్యంలో అన్యత్వం అన్నది నెగిటివ్ నా కదా ఇతరము అంటే నా అన్యత్వములు రెండు నకారము ఒకటి వీటిని పెట్టి జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది ఆ వాక్యాన్ని అయమాత్మా బ్రహ్మ ఆత్మా అపహత పాత్మ అంతవరకు చెప్పాం ఇంకా ఈ ఇక్కడ ఆపే అన్నాను అది ఆ వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అక్కడ ఎత్ సాక్షాత్ అన్నది అవ్యయం సాక్షాత్ అన్నది అవ్యయం ఓకే అపరోక్షాత్ని ఇప్పుడు సాక్షాత్ అది దాన్ని విభక్తి ప్రతిరూపకం అవ్యయం అంటారు అంటే విభక్తిని పోలి ఉన్న అవ్యయం విభక్తి అంటే రామాత్ పంచమే విభక్తి ఉంది కదా సాక్షాత్తుల విభక్తిని పోలి ఉంటుంది అలాంటి అవ్యయం అవ్యయం అది దాన్ని మీరు పంచమే అనుకోకూడదు ఓకే అది సాక్షాత్ అందరికీ చిన్నపిల్లలకు కూడా తెలుసు అనమాట అంటే కూడా అపరోక్ష అపరోక్ష పంచమే భక్తి ఉంది కదా అది దానికి అర్థం ఏమిటంటే అపరోక్షం అని అర్థం అపరోక్షాత్ అని పంచమే కాదు ప్రపంచమే అవివక్షితము కాబట్టి ఎత్ సాక్షాదపరోక్షం తద్ బ్రహ్మ అని అర్థం ఓకే ఏదైతే సాక్షాదపరోక్షమో అది బ్రహ్మ అంటే దాని అర్థం ఏది ఆత్మయో బ్రహ్మ అర్థం ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకోండి జగత్తులో అయం ఘట ప్రత్యక్షము అయం స్వర్గ అయం అన అసౌస్వర్గ అంటారు అదశబ్దం వాడాలి సో అసౌస్వర్గ అన్నప్పుడు స్వర్గము అది పరోక్షము కేటగిరీలు ప్రత్యక్షము పరోక్షము ఏమండి ఇక మనస్సులో వచ్చే సుఖ దుఃఖాలు ఇంద్రియ ఇంద్రియముల యొక్క జ్ఞానములు లైక్ రూపజ్ఞానము రూపము ఎదురకుండా ఉంటుంది ప్రత్యక్షంగా ఉంటుంది కానీ రూపజ్ఞానం ప్రత్యక్షంగా ఏమి ఉండదు రూపజ్ఞానం ఎక్కడ ఉంటుంది లోపల ఉంటుంది కాబట్టి రూపజ్ఞానం మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి రూపజ్ఞానము ప్రత్యక్షము కాదు పరోక్షము కాదు తర్వాత మీకు ఈ ఇంద్రియ జ్ఞానములు ఉన్నాయి సెన్సేషన్స్ అంటారు ఇంగ్లీష్లో రూపజ్ఞానము అంటే రూప ఆప్టికల్ సెన్సేషన్స్ అలాగే టచ్ సెన్సేషన్స్ ఉంటాయి చెవికి సెన్సేషన్స్ ఉంటాయి ముక్కుకి సెన్సేషన్స్ ఉంటాయి ఈ సెన్సేషన్స్ ఇవి ప్రత్యక్షములా పరోక్షములా ప్రత్యక్షము కావు పరోక్షము కావు ప్రత్యక్షం కాదు కదండి మన కట్టుకున్న ఉంటాయి ప్రత్యక్షానికి ప్రత్యక్షము కాదు పరోక్షము కాదు కన్ను తెలుస్తూ ఉంటాయి వాటి కోసం ఒక కేటగిరీ ఉంది ఆ కేటగిరీ దాని అపరోక్షము కాబట్టి నేను కళ్ళు మూసుకున్నప్పటికీ నాకు కన్ను తెలుస్తూ ఈ స్పరిశ తెలుస్తూ ఇవన్నీ అపరోక్షములు ఇంకా మనస్సుకి మనస్సుకి తెలుస్తాయి ఇవన్నీ మనస్సు చేత తెలియబడుతూ ఉంటాయి మనస్సు దగ్గరికి రండి మనస్సు సుఖదుఖములు మనస్సులో సుఖదుఖాలు ఉంటాయి ఇంకా ఏవో ఉంటాయి అసూయ ద్వేషము ఇలాంటివి కూడా ఉంటాయి అవన్నీ ఎవరికి తెలుస్తాయి ఎదరోలకి తెలుస్తాయా ఎవరికి తెలుస్తాయి తనకు తెలుస్తాయి తనకు తెలుస్తాయి కాబట్టి తనకు తెలిసేటువంటి సుఖదుఖములను మీరు ప్రత్యక్షం అంటారా పరోక్షం అంటారా ప్రత్యక్షం అనడానికి వీలు లేదు అవి ఎదురుకుండా లేవు కనుక పరోక్షం అనడానికి అసలే వీల్లేదు ఎందుకంటే తనకు తెలిసి వాటిని పరోక్షం అని కాబట్టి మనస్సులో అనుభవానికి వస్తూ ఉండేటువంటి మానసికములైన స్థితులు అంటే సుఖ అన్నీ కూడా అపరోక్షములు అనే కేటగిరీలో వేశారు అదో కేటగిరీ అపరోక్ష అనే కేటగిరీ వేశారు అయితే తాను ఏ కేటగిరీలో పడతాడు తాను తాను ప్రత్యక్షమా ఘటాదుల వలె కాదు పరోక్షమా స్వర్గాదుల వలె కాదు మానసికమైన సుఖ దుఃఖాదుల వలె అపరోక్షమా కాదు అని చెప్పాలి అది కూడా కాదు తాను మరి తాను తాను తానే సాక్షాత్ ద్రష్టది సంజ్ఞాం అని పండిని సూత్రం తాను సాక్షి అంటే సాక్షాత్తూ చూస్తూ ఉంటాడు తెలుసుకు చూడడం తెలియడం సాక్షాత్తుగా తెలుస్తాడు అంటే మనస్సు ద్వారా తెలియడము కన్ను ద్వారా తెలియడము బయట ఉండే సూర్య చంద్రాల యొక్క ప్రకాశము ద్వారా తెలుసుకోవడము అలా కాదు స్వయంగా తాను తెలుసుకుంటూ ఉంటాడు తాను తానుగా ఉండి ఇతరము యొక్క సాహాయము లేకుండగా తెలుస్తూ ఉంటాడు వాడికి సాక్షి అని పేరు సాక్షాత్ ద్రష్టరి సంజ్ఞాయాం ఒక విశిష్టమైన అర్థమునందు సాక్షి అనే ప్రయోగాన్ని పాణిని గారు సో దా ఆ సూత్రం ఒకటి ప్రత్యేకమైన సూత్రం దానికి ఇది సాక్షి అనే పదాన్ని సాధు దానికి నిర్మాణం చేయటానికి ఒక సూత్రం అవసరమైనది కాబట్టి సాక్షి కాబట్టి సాక్షి అంటే తాను తాను తెలుసుకుంటూ ఉంటాడు మానసిక స్థితులను తెలుసుకుంటూ ఉంటాడు ఈ మానసిక స్థితులు అపరోక్షములు అనే కేటగిరీలో పడితే తాను కేటగిరీలో పడతాడు సాక్షాద్ అనే కేటగిరీలో పడతాడు తాను సాక్షాద పరోక్ష తాను అపరోక్ష కాదు అపరోక్షమునకు సాక్షి కాబట్టి సాక్షాద పరోక్షం అంటే ఏమిటి అపరోక్షమునకు సాక్షి ఉంటూ అంటే అపరోక్షమును తెలుసుకుంటూ తాను తనను తాను తెలుసుకుంటూ ఉండుట తనను తాను తెలుసుకుంటూ ఉండుట అంటే అది ఒక రకమైన ఉపచారము అంటే నన్ను నేను తెలుసుకుంటూ ఏ ఉండను నేను నేనుగా ఉంటాను అక్కడ అభిప్రాయం ఏమిటంటే తనకు తానే తెలుస్తుంది అంటే అభిప్రాయం ఏమిటంటే తాను స్వయం ప్రకాశము అని అర్థం అంతేగాని ఇప్పుడు నాకు నేను తెలియాలనుకోండి నాకు నేను తెలియాలని ఇప్పుడు బ్యాటరీ లైటు వేసి ఇక్కడ ఉన్న వస్తువుని చూస్తాను నాకు నేను తెలియాలంటే బ్యాటరీ లైటు వేసి చూసుకుంటాను ఏమి అక్కర్లేదు మరి నాకు నేను ఎలా తెలుస్తూ ఉంటానండి ఎందుకంటే తెలియడం నా స్వరూపం కాబట్టి ఇక్కడ రెండు పక్షాలు ఉంటాయి ఒకటి దీపము ఘటాదులను ప్రకాశింపజేస్తుంది ఒక అది తెలుస్తూనే ఉంది మరి దీపమును ఏది ప్రకాశింపజేస్తుంది అంటే రెండు ఆన్సర్స్ ఒకటి దీపమును దీపమే ప్రకాశింపజేస్తుంది అది ఒక ఆన్సర్ అంటే దీపమే కర్త దీపమే కర్మ అది ఒక ఆన్సర్ కానీ ఆన్సర్ యాక్సెప్టబుల్ కాదు కర్తృ కర్మ విరోధం వచ్చేస్తుంది దీపము కర్త అయితే అది ఇంకా కర్మ అవ్వడానికి వీర్లేదు ఒకవేళ దీపము కర్మ అయితే అది కర్త అవ్వడానికి వీలదు పాణి మహర్షి ఒప్పుకోడు కర్తూరీప్సితమం కర్మ అని ఒప్పుకోడు కర్తూరీప్సితమం కర్మ దాంట్లో కర్తకి కర్తే ఇప్సితమం అన్నది పట్టడు కాబట్టి కానీ అలా చెప్పచ్చు చెప్పచ్చు దీపమును దీపమే ప్రకాశింపజేస్తుంది అని ఒక పక్షం దాన్ని కొట్టేస్తారు ఎవరో కాదు కొట్టేయటం శంకర్లే కొట్టిపారేస్తారు ఇది ఒప్పుకోవాలి మరి ఏమిటి దానికి దాని గతి ఏమిటి చెప్పండి నా దీపం దీపము స్వయం ప్రకాశము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ డజన్ నీడ్ ఇల్యూమినేషన్ ఇల్యూమినేషన్ దేనికి కావాలి ప్రకాశహీనములైన వస్తువులకి ఇల్యూమినేషన్ కావాలి కానీ దీపానికి ఇల్యూమినేషన్ అక్కర్లేదు ఇల్యూమినేషన్ అక్కర్లేని చోట ఇల్యూమినేషన్ కావాలని ఒక ఒక పద్ధతిని ప్రవేశపెట్టి అది దాన్నే ఇల్యూమినేట్ చేస్తోంది అని ఓ సందర్భంలో వివక్షను బట్టి స్వీకరించిన అల్టిమేట్ గా దాన్ని ఒప్పుకోమన్నాం ఏమంటామంటే సూర్యుడు ప్రకాశింపిస్తున్నాడు ప్రకాశింపజేస్తున్నాడు తాను తనను తానే ప్రకాశింపజేస్తున్నాడని చెప్పక్కర్లేదు ఎందుకంటే సూర్య ప్రకాశహ ఆయన స్వరూపమే ప్రకాశము కాబట్టి ఆయన తనను తాను ప్రకాశింపజేస్తున్నాడు అనే మాట కూడా ఒప్పుకోలేదు కాబట్టి ఎనీవే సో ఆత్మ చైతన్యం తనను తానే తెలుసుకుంటోంది అని మీరు అనొచ్చు ఒకవేళ అన్నా దాని అభిప్రాయం ఎంతమాత్రమే ఏమిటో తెలుసునండి దాని అభిప్రాయం ఎంత ఇంతే ఏమిటంటే స్వయం ప్రకాశస్వరూపము అని చెప్పేతనే సాక్షికి డెఫినేషన్ ఏం చెప్పారంటే స్వ అసంవేద్యత్వే సతి అపరోక్షం సాక్ష్యత్వం అని చెప్పారు అంటే సాక్షి అన్నది అపరోక్షము అదేమి తెలియకుండా ఉండిపోయేదేమీ కాదు కానీ తనచేత తెలియబడుతోంది అని మాత్రం వద్దు ఎందుకంటే అది స్వాసంవేద్యత్వేసటి అపరోక్షత్వం అని అది రాసుకుంటే మీకు ఉపయోగపడుతుంది అది ఆ వాక్యం దాన్ని మీరు ఏం చేస్తారు కొంచెం తక్కువతో కూడిన వాక్యం రాసుకుంటే రాసుకోండి స్వ అసంవేద్యత్వేసటి అంటే మరి సంధి చేస్తే స్వాసంవేద్యత్వేసతే అవుతుంది అపరోక్షత్వం అంటే తెలియబడేది తెలియబడనిది కాదు ని తన చేత తెలియబడేది కాదు అది సాక్షి స్వసంవేద్యత్వ స్థితి అపరోక్షత్వం అంటే మానసిక స్థితులు అది స్వసంవేద్యములు అపరోక్షములు తాను అపరోక్షము స్వఅసంవేద్యము సో ఎనీవే నేను కొంచెం డిఫికల్టీ దానికే ఇంట్రొడ్యూస్ చేశాను అంత అంత శ్రమ అవసరం లేదు జస్ట్ లివిట్ అట్ కాబట్టి సాక్షాద్పరోక్షం అనేది ఒక స్పెషల్ కేటగిరీ ఆ సాక్షి సాక్షిని మీరు ఏ కేటగిరీలో వేస్తారు ప్రత్యక్షము పరోక్షము అపరోక్షము మూడింటినీ కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది పక్కన పెట్టి తనంత తాను ప్రకాశిస్తూ ఉండేది సాక్షాద పరోక్షం అది సాక్షి ఆ సాక్షి చైతన్యమే బ్రహ్మ యత్సాక్షాద పరోక్షాత్ తద్ బ్రహ్మ అంటే అపరోక్షాత్ అంటే సాక్షాత్ పరోక్షం తద్ బ్రహ్మ ఇది మహావాక్యం ఆ అపరోక్షమే సాక్షాధ పరోక్షమే రెండు రకాల అపరోక్షాలు వచ్చాయిగా మానసిక స్థితిలో ఒక రకమైన అపరోక్షము దానికంటే పైటి సాక్షాద పరోక్షము అపరోక్షానుభూతిలో ఉండే అపరోక్షం సాక్షాద పరోక్షం అనమాట ఇంకో సాక్షి ప్రత్యక్షం అని అంటారు సాక్షి ప్రత్యక్షమని సాక్షి భాస్యమని అంటూ ఉంటారు ఏది మానసిక స్థితులు సుఖ దుఃఖాలు మంచిది సాక్షాత్ అపరోక్షాద్ బ్రహ్మ అన్నది మహావాక్యం ఇప్పుడు సాక్షి చైతన్యం ఎదిగలదో స్వయం ప్రకాశమైన అపరోక్షమంటే స్వయం ప్రకాశం స్వయం సాక్షి చైతన్యం ఎదిగలదో అది బ్రహ్మదారణ ఇది ఎక్కడుంది బృహదారణంలో ఉంది సో బృహదారణకం పుస్తకం తీసి చూస్తే భాష్యకారులు ఇంకా బాగా చెప్తారు అక్కడ అంచేతనే నెంబర్ త్రీ ఫోర్ వన్ అని ఇచ్చి ఉన్నది అలాగే ఈ ఆత్మా సర్వాంతర ఇప్పుడు ఆత్మను చెప్పమని అడుగుతాడు ఈ ఖహోళ బ్రాహ్మణమో ఏదో ఉంది బృహదారణకంలో త్రీ ఫోర్ అదే ఏదో బ్రాహ్మణం మనం చదివే ఈ బ్రాహ్మణాంతంగా బాగా అయింది క్లాస్ అయింది ఆ ఆత్మ ఎక్కడుందని అడుగుతాడు ఆత్మను చెప్పని అడుగుతాడు అడిగితే ఆత్మా సర్వాంతర సర్వమునకు ఆంతరము లోపల ఉండేది ఆంతర అంటే అంతరే భవ ఆంతర లోపల ఉండేది సో అంటే లోపల అంటే సర్వమునకు సర్వము అంటే దేహంతో మొదలు మొదలవుతుంది దేహంతో మొదలు పెడతారు దేహేంద్రియాదులు అనుభవానికి వస్తున్నాయి కదా అక్కడ ఆరంభం చేస్తారు ఇప్పుడు కూడా అన్వేషణ అధ్యాత్మలో మొదలుపెట్టాలి దేవుణ్ణి వెతికి పట్టుకోవాలనుకోండి మీరు దేవుళ్ళన్నీ తిరిగితే మీకు దేవుడు ఏం దొరుకుతాడు ఊళ్ళన్నీ తిరిగితే ఈ షాపులు దేవాలయాల చుట్టూ పా షాపులు పెట్టుకుంటారు వాళ్ళు కనపడతారు గుడి సమ్ముతూ ఉంటారు అవి కొనుక్కు తెచ్చుకుంటారు బొమ్మలు మాలలు ఫోటోలు ఇవన్నీ కొనుక్కు తెచ్చుకుంటారు వాళ్ళు వెంటబడతారు బొమ్మలు కొనుక్కోండి ఫోటోలు కొనుక్కోండి మాలలు కొనుక్కోండి అని వెంటబడి చేస్తారు అవన్నీ చేస్తారు అవి దొరుకుతాయి ఊళ్ళు దేవుడు దొరుకుతాడు హనుమంతుడు లంకలో వెతికితే సీత దొరుకుతుందా సీత దొరకాలంటే అశోకవనంలో వెతికితే సీత దొరుకుతుంది కానీ లంకలో ఎక్కడ దొరుకుతున్నాయి అలాగే మన ఊళ్ళన్నీ వెతికితే మనకి దేవుడు ఎక్కడ దొరుకుతాడు దేవుడు అధ్యాత్మంలో వెతకాలి సో దీనికి ఒక కథ చెప్తారు ఆత్మ సర్వాంతరహాని కోసం చెప్తున్నారు సో ఎలాగంటే ఏదో పై పై మాటలు చెప్తున్నాడు అనుకోద్దు అది కరెక్టెడే ముసలమ్మ ముసలమ్మని ఒకటే అన్నాను పెద్దలే వీధిలో ఈ ఎలక్ట్రిక్ చేపంకుంటుంది కదా అది ఎప్పటికీ ఏదో వెతుక్కుంటున్నాడు ఏదమ్మా వెతుక్కుంటున్నాం అని అడిగారు అయితే సూది ఎక్కడ పారేసావు అని అడిగింది అడిగారు అంటే అలా అడుగుతారు ఎక్కడ పారేసావు అని అడుగుతారు సో దట్ యున్ హెల్ప్ అంటే ఆవిడన్నీ ఇంట్లో బాధేసుకున్నాను మరి ఇంట్లో బాధేసుకుంటే ఎక్కడ వెతుకుతున్నాడు ఏంటంటే అక్కడ చీకటి కావాలి ఇక్కడ వెళుతుగా ఉన్నాయి ఇక్కడ వెతుకుతున్నాడు కాబట్టి అలాగే దేవుణ్ణి ఎక్కడ వెతుకుతారు మన వాళ్ళు అక్కడ మేళా చేస్తున్నారు అయితే ఊరేగింపు చేస్తున్నారు అక్కడ ఎలక్ట్రిక్ దీపాలన్నీ బట్టి బాణ సంచలన్నీ కాలుస్తాం ఇయ్యమంది ఉన్నారు అక్కడ కాబట్టి అక్కడ ఉంటాడేమో దేవుడని మీరు అనుకోండి అక్కడ వెతుకుతుందా దేవుడు అక్కడ అందరూ ఉన్నారు కదా అక్కడ వెతుకుతారు ఆ వెలుగులో దేవుణ్ణి ఎక్కడ వెతుక్కోవాలండి ఇక్కడ వెతుక్కోవాలి మరి ఇక్కడ చీకటిగా ఉందంటే ఏం చేయాలి ఇక్కడ జ్ఞాన దీపాన్ని వెలిగించుకుని ఇక్కడ వెతుక్కోవాలి అజ్ఞానం అనే చీకటిని ముందు తొలగించి ఏ ఇంట్లో సూది పారేసుకున్నారో ఆ ఇంట్లో దీపంహట పెట్టి అక్కడే వెతుక్కోవాలి కాని బయట వెతుక్కుంటారా సో ఆత్మ పరబ్రహ్మ ఆత్మ ఎక్కడా సర్వాంతర నీ లోపల అన్వేషణ ప్రారంభం చేయి దేహంతో మొదలుపెట్టు దేహమునకు లోపల ఉంటుంది దేహమునకు లోపల ఉండి దేహాన్ని ప్రకాశింపజేస్తూ అర్థం ఓకే కర్మేంద్రియముడు వాటికి లోపల ఉంటుంది జ్ఞానేంద్రియములు వాటికి లోపల ఉంటుంది మనస్సు వాటికి లోపల ఉంటుంది బుద్ధి దానికి లోపల ఉంటుంది కర్తభోక్త దానికి లోపల ఉంటుంది సాక్షి చైతన్యము అది ఆత్మ అది ఆత్మ ఇంక దానికి లోపలేముండదు ఎందుకంటే సాక్షి చైతన్యానికి లోపల ఉందనుకోండి అప్పుడు ఈ సాక్షికి ఇంకో సాక్షి కావాల్సి వస్తుంది ఇక్కడ వేదాంతులు ఏమన్నారంటే జ్ఞానాన్ని ప్రకాశింపజేసే జ్ఞానాన్ని వాళ్ళు అంగీకరించలేరు జ్ఞానం స్వయం ప్రకాశం జ్ఞానమే సర్వమును ప్రకాశింపజేస్తుంది మళ్ళీ జ్ఞానాన్ని ప్రకాశింపజేసే జ్ఞానం మరొకటి ఉందని అంగీకరించలేదు ఇప్పుడు ఘటజ్ఞానం ఉందనుకోండి ఘటజ్ఞానం తానే ప్రకాశిస్తుంది ఘట జ్ఞానం ప్రకాశిస్తూ ఘటమును ప్రకాశింపజేస్తుంది ఘటం ప్రకాశ్యం ఘటజ్ఞానం ప్రకాశకము కదా జ్ఞానం ప్రకాశకము ఘటం ప్రకాశ్యం జ్ఞానం అంటే ఘటజ్ఞానం మరి ఘటం ప్రకాశ్యమైనప్పుడు ఆ జ్ఞానము పరిచ్ఛిన్నంగా అవచ్ఛన్నమై ఘట జ్ఞానం అవుతుంది కాబట్టి ఘటజ్ఞానము ప్రకాశకము ఘటము ప్రకాశ్యము మరి ఘట జ్ఞానం అని ఎవరు ప్రకాశింపజేసారు ఏది ప్రకాశింపజేసింది అంటే అవును చెప్పాలి ఘట జ్ఞాన జ్ఞానము ప్రకాశకము ఘట జ్ఞానము ప్రకాశ్యము అని చెప్తే మీరు ఇన్ఫినిట్ రిగరేషన్లోకి పోతారు అనవస్థలోకి పోతారు అది కరెక్ట్ కాదు అంచేతన ఇక్కడ ముఖ్యంగా వేదాంతులకు ఇతర దార్శనికులకు మౌలికమైన భేదం ఒకటగలరు వాళ్ళు ఏమన్నారంటే వేదాంతులు జ్ఞానము స్వయం ప్రకాశం అంటారు వేరే తాంత్రికులు వీళ్ళు జ్ఞానానికి కూడా ఒక ప్రకాశింపజేసేదాన్ని వాళ్ళు అంగీకరిస్తారు అది వాళ్ళ సిద్ధాంతంలో ఉండే దోషము జ్ఞానము స్వయం కాబట్టి సాక్షి చైతన్యము అది స్వయం దాన్ని ప్రకాశింపజేసేది ఇంకోటే ఉండదు కాబట్టి సర్వాంతరహ దగ్గరికి చేరేట మీరు ఆ సాక్షి చైతన్యం ఏది కలదో అది ఏ బ్రహ్మా అని అది స్వయం ప్రకాశం అది తనంత ప్రకాశం చెప్పేది వాళ్ళు ఏదో చెప్తారలాగా వాళ్ళు దానికి ఇంకేదో చెప్తారు వాళ్ళు చెప్పే సిద్ధాంతం ఎంత అవకతవకగా ఉంటుందంటే వాళ్ళు ఏం చెప్తారన్నది కూడా ఊహించడం అది చదివితే తెలుస్తుంది వాళ్ళు ఏమంటారు అంటే మనస్సుతోటి ఆత్మ కలిసినప్పుడు జ్ఞానం పుడుతుందంటారు ఆత్మ జడం ఆత్మ మనస్సు సంయోగే జ్ఞానం ఉత్పత్తి సంయోగేనా అయితే సంయోగే అది ఆత్మ ఆత్మ జడం ఆత్మ మనస్సు కలిగినప్పుడు జ్ఞానం పుడుతుంది జ్ఞానానికి పుట్టుకను అంగీకరిస్తామంట జ్ఞానము కళాతీతము కాలాతీతం అంటే పుట్టుక ఉండదు జ్ఞానానికి దానికి పుట్టుకను అంగీకరిస్తారు ఇది ఎలా ఇది ఎలాంటిదంటే సూర్యప్రకాశము పుట్టినది ఉదయము అంటేదే కదా మరి ఉదయము అంటే పుత్రోదయము అంటే పుత్రుడు పుట్టాడు సూర్యోదయము సూర్యుడు పుట్టాడు సూర్యుని యొక్క పుట్టుకని వీళ్ళు స్వీకరిస్తారు స్వీకరించే స్వీకరిస్తారు అలాగే జ్ఞానోదయము జ్ఞానమునకు పుట్టుకని అంగీకరిస్తారు పుట్టిందనేప్పటికీ వీళ్ళ సంస్కారం ఇలాగే ఉంటుంది ఎవడైనా పుట్టాడు అనుకోండి పుట్టాడంటే ఏముండాలి ఓ ఓ ఇద్దరు ఉండాలి ఇద్దరు లేకుండా ఎలా పుడతారు ఏదైనా కాబట్టి ఇక్కడ కూడా జ్ఞానం పుట్టిందంటే ఓ రెండు ఉండాలి ఏమిటా రెండునో ఆత్మా మనస్సును వీళ్ళంతా మూర్ఖులు వీళ్ళే కానీ ఇంకోళ్ళారు సో ఇద్దరు ఉంటే కానీ పుట్టుకుపోతారు అంతటితో తాపారు తార్కికులు పౌరాణికుల దగ్గరికి వెళ్తే ఏదో ఒకదాన్ని స్త్రీ ఇంకోదాన్ని పురుషుణ్ణి చేస్తే కానీ వాడికి ఉత్సాహం ఆదు వాళ్ళు అంత దాకా పోతారు ఆత్మ పురుషుడు స్త్రీ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు పదమూడో అధ్యాయంలో ప పురుషుడు ప్రకృతి వస్తుంది చూసారా ప్రకృతి అంటే స్త్రీ పురుషుడంటే మగవాడు అంటే భార్యాభర్త అన్న మనం చెప్పేలా అయితే సమాజంలో భర్త భార్య ఉన్నారో అలాగే శ్రీ మహావిష్ణువు పురుషుడు లక్ష్మీదేవి ప్రకృతి అని ఆ రకంగా పెళ్ళి సో గోసాలంగా దెన్ ఫార్ ఎనీవే సో ద పాయింట్ ఈజ్ కాబట్టి వాళ్ళు ఏం చెప్తారన్నది చూ చూడాలి వాళ్ళు ఇంత అవకతవకగా మొదలు పెడతారు ఆ జ్ఞానాన్ని జ్ఞానం పుట్టింది అని అంటే మిగతా వాళ్ళ ఘటం లాంటిది అవుతుంది జ్ఞానం ఘటన పుట్టింది కదా అలాగే జ్ఞానం కూడా వాళ్ళకి ఆరంభవాదు లేని పేరు కార్తీకులకి ఎందుకంటే వాళ్ళకి ప్రతీది పుడుతూ ఉంటుంది ప్రతీది పుట్టడమే ఆరంభం అంటే పుట్టుక కాబట్టి వాళ్ళు స్వయం ప్రకాశము అనే సందర్భంలో ఎలా చెప్తారంటే వాళ్ళు ఏదో ఏదో ముడిపెడతారు దానికి అదంతా కూడా చాలా అవగతవంతం ఉంటుంది కాబట్టి ఆత్మస్వయం ప్రకాశము ఆ స్వయం ప్రకాశ సాక్షి చైతన్యమే బ్రహ్మ ఇది వాక్యార్థ మీరు బ్రహ్మని విదితా విదితముల అన్యము దేర్ ఆత్మ ఆ మాత్రమే పరమాత్మను పరమేశ్వరుణ్ణి మనం తెలుసుకోగలుగుతాం తప్ప ఇంకో రకంగా తెలుసుకునే లేదు అక్కడ అది పూర్తయింది ఇప్పుడు ఇంకా పూర్తికాల కొంచెం ఉంది అక్కడిగా మొదటి వాక్యం పూర్తయింది అన్యదేవ తథో అవిదితధి ఇది శుశ్రుమ పూర్వాం ఎనస్తాచక్షి అది एवं सर्वाशेषरित चिज्योतिष ब्रह्मक आचार्योपदेश परंपरया प्राप्त आह इतिशुश्रुम इदी सक्यंक शंकर ఇంతవరకు జరిగిన ప్రసంగాన్నంతా చాలా అద్భుతంగా ఆయన సంగ్రహం చేసి పెట్టారు దాని సారం ఏమిటంటే ఇంతవరకు జరిగే చర్చకి సారమేమిటంటే సర్వ ఆత్మ అది సర్వాత్మ మీ ఆత్మ నా ఆత్మ వాడే ఆత్మ ఇంకొకడాత్మ అలా కాదు అది సర్వాత్మ సో సర్వము యొక్క స్వరూపం అదే ఈశ్వరుడు అడిగారు ఈశ్వరుడు అనగానేమే చూ పృథ్వక్తేజో వాయుకాశాలు ఉన్నాయి కదా ఈశ్వరుడు అంటే మీరు జగత్తును చూపించి చెప్పాలి ఆత్మ అంటే నీ లోపల సర్వాంతరహా అని చెప్పాలి తప్ప ఈశ్వరుడు అంటే జగత్తును చూపించి చెప్పాలి ఆ తర్వాత రెండింటినీ ఇచ్చింది చెప్తాడు వేరే సంగతి అప్పుడో చాలా ఉంటుంది చూడు జగత్తుకేసి చూడు జగత్తున్నీ రుజ్ చూసి చేయి పంచభూతాల్లో రుజ్జూసి చేయి పృథ్వేజో వాయు ఆకాశంలో అది కదా జగత్తు పృథ్వీ అంతవరకు అది జగత్తు ఇంకేం లేదు అయిదే ఉన్నాయి అంతవరకు రావాలి ముందు అక్కడికి రాకపోతే ఏమీ లేదు సో ఐదు మాత్రమే గలవు పృథివీ చెప్తే తేజ వాయు ఆకాశం తప్ప ఇంకేది లేదు ఇప్పుడు ఆ పృథివీ యొక్క ఆత్మ అప్పుల యొక్క ఆత్మ వాయో ఆత్మ తేజస ఆత్మ ఆకాశస్య ఆత్మ అది ఈశ్వరు అది అలాగే దాన్ని అర్థం చేసుకోవాలి పృథివీ యొక్క ఆత్మ ఏది పృథివీ యొక్క సారతత్వము ఆత్మ అంటే సారతత్వము ఏది అలా ఐదు పంచభూతముల యొక్క సారతత్వము సత్త సత్ పృథివీ అంటే పృథివీ రూపంగా ఉన్న సత్ అబ్రూపంగా ఉన్న సత్ అనే విధంగా పంచభూతముల యొక్క సారతత్వము సత్ ఆ సత్ గుణములలోని భేదాన్ని బట్టి ఒక చోట పృథివీగాను ఇంకో చోట ఆకాశంగాను కనపడుతుంది శుద్ధ సత్వ ప్రధానమైన సత్ ఆకాశముగాను తమోగుణ ప్రధానమైన తమసమధానమైన సత్ పృథివీగాను కనపడుతుంది రజోగుణ సత్ తేజస్సు గాను వాయువుగాను కనపడుతుంది సత్ పృథ్వీగాను ఆపహాగాను కనపడుతుంది సత్వగుణ ప్రధానమైన సత్ ఆకాశంలాగా కనపడుతుంది అవడానికి అది సతే సత్ తప్పు మరొకటి కాదు సత్ తప్పు ఇంకొక లేదు ఆ సతికే ఈశ్వరుడని లేరు కాబట్టి ఈశ్వరుడు అంటే సర్వాత్మ ఓకే మన దగ్గరికి వచ్చేప్పటికీ మన దగ్గరికి వచ్చేప్పటికీ ఏమని చెప్తాం చూపుకి ఆత్మ ఏది పినికిడికి ఆత్మ ఏది చక్షుచక్షు అంటే మరి అదే చూపు ఉంది ఒక స్పెషల్ ఫంక్షన్ అది ఒక అద్భుతమైన ఫంక్షన్ ఎటువంటి ఫంక్షను ఎదురుకుండా ఉన్నటువంటి ఘటపటాదులతో మొదలుపెట్టి ఘట గెలాక్సీల వరకు ఆ తర్వాత అణువుల వరకు కూడా మనం చూడగలుగుతాము అంతటి అద్భుతమైన ఫంక్షన్ దాని సారమేది వినికిడి యొక్క సారమేది ఆత్మ అంటే సారము ఇప్పుడు వీటి అన్నిటి యొక్క సారమేది బుద్ధి యొక్క సారమేది అహంప్రత్యయం యొక్క సారమేది వీటన్నిటికీ వేరు వేరు సారములు ఉన్నాయా ఒకటే సారము గలదా అంటే ఒకటే సారము ఏది మనస్సు యొక్క సారమో అదే చూపు యొక్క సారము చక్షు చక్షు మనసు మనహ ఇత్యాది ఆ సారమేది చిత్ చి అయితే ఇప్పటికి రెండు తత్వాలు వచ్చాయి ఒకటి సత్ జగత్తు యొక్క సారము చిత్ ఈ ఇంద్రియ దేహేంద్రియ సంఘాతము యొక్క సారము సతు వేరు చితు వేరు ఇది ద్వైతం సతి చిత్ ఒక్కటి ఏ అద్వైతం ఓకే సో అదంతా వేరే ప్రసంగము ప్రస్తుతానికి సర్వాత్మన అది సర్వాత్మ అంటే తర్వాత సర్వ విశేషరహిత్య పరమాత్మ సో సర్వ ఇక్కడ చిన్మాత్ర జ్యోతిష్ చెప్తున్నారు చిన్మాత్ర జ్యోతిష్నోపనిషత్తు కదా చిద్రూప చిద్ ప్రధానంగా చెప్తున్నారు ఏనోపనిషత్తులు కాబట్టి సర్వాత్మన అంటే చక్షుష శ్రోత్రస్య వీటన్నిటికీ ఏది ఆత్మయో సర్వ విశేష రహితస్య చూడండి కన్ను అంటే విశేషమవుతుంది ఏమిటి విశేషము రూప జ్ఞానాన్ని ఇస్తుంది అది చెవి అంటే విశేషం మళ్ళా తెడా తెడ ఉంటుంది అన్నీ అవడానికి అన్ని ఇంద్రియాలే అయినా వాటిల్లో చాలా విశేషాలు ఉంటాయి కన్ను శబ్దాన్ని తెలుపుడు చేయదు రూపాన్ని తెలుపుడు చేస్తుంది చెవి శబ్దాన్ని తెలుపుడు చేస్తుంది విశేషం ముక్కు దగ్గరికి వచ్చేప్పటికి మళ్ళీ విశేషం వచ్చేస్తుంది గంధాన్ని తెలుపుడు చేస్తుంది సో ఈ రకంగా ఈ సర్వేంద్రియముల వ్యా ఇంద్రియములన్నిటి ఎందు ఒక ఆయా విశేషములు గలవు ఆ ఇంద్రియముల యొక్క సారమేది అని మీరు చిదాత్మ దగ్గరికి వెళ్ళేప్పటికీ ఆ చైతన్య జ్యోతి అంటున్నారు ఆ చైతన్యము యొక్క వెలుగులో ఇవన్నీ తమ తమ ఫంక్షన్స్ని చేస్తూ శబ్దాదులను రూపాదులను ప్రకాశింపజేస్తూ ఉన్నాయి కదా వాటి అన్నింటిలో ఆయా విశేషములు గలవు అయితే ఈ విశేషములు కలిగిన ఇంద్రియములన్నింటి యొక్క సారభూతమైన ఆత్మ చైతన్యమేది కలదో దానిలో ఏ విశేషము చూడండి ఏ విశేషము లేకపోవడమే దాని విశేషం ఎందుకంటే సర్వ విశేషరహిత్యక్కడ విశేషం ఉండదు ఎందుకంటే విశేషముంటే అది సర్వమునకు ఆత్మ కాలేదు ఏదో ఒకదానికి మాత్రమే ఆత్మ అవుతుంది విశేషం వచ్చిందంటే భేదం వచ్చేస్తుంది విశేషమంటే దాని పేరే భేదము ఆ భేదాన్ని ప్రతి మెయిన్ గా పెట్టుకున్న వాళ్ళు వైశేషికులు కాబట్టి విశేషమనేది చెవి కన్ను ముక్కు వాటిలో విశేషములు గలవు ఫర్ వాట్ ఎవర్ రీజన్ వాటన్నిటికీ సారమైనటువంటి ఆ చైతన్య జ్యోతి గలదే దాని ఏ విశేషములు ఉండవు సర్వ విశేషరహిత్య చిన్మాత్ర జ్యోతి అది అంచేతన చి్యోతి అనుకుండా చిన్మాత్ర జ్యోతిహి అన్నారు దాంట్లో ఏ విశేషాలు ఉండవు అది ఏ వెలుగు ఆ చిత్ అనే వెలుగు చిత్తు మాత్రమే అంటే శుద్ధ అర్థం మాత్ర అంటే శుద్ధ శుద్ధ చిత్ అంటే దాని ఎందు ఏ విశేషములను మీరు ఆపాదించకుండా దానికి ఏ పరిచ్ఛేదములను హద్దులను పెట్టకుండా అది చిత్ వెలుగు దాని ఎందే దేశం ప్రకాశిస్తుంది వెలుగంటే బయట ఉండే వెలుగు కాదు మరి బయట ఉండే వెలుగు పరిస్థితి వేరు అలాంటి వెలుగుది చైతన్యమనే వెలుగు ఎరుక దానియందే దేశం ప్రకాశిస్తుంది దేశం తెలుస్తూ ఉంటుంది దానియందే కాలము తెలుస్తూ ఉంటుంది దేశకాలను బట్టి వచ్చే నానాత్మంతా కూడా దానియందే తెలుస్తూ ఉంటుంది అది అదియే అది స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది దీపము వలే దాన్ని తెలుసుకోవడానికి మరోటైనా అటువంటి వెలుగు అదియే బ్రహ్మ చిన్మాత్ర జ్యోతిష బ్రహ్మత్వ ప్రతిపాదకస్ వాక్యా అదియే బ్రహ్మ అని ఇప్పుడు తేల్చాం అలా చెప్పేటువంటి వాక్యం ఏది అన్యదేవ తద్విదిత దో అవిదిత దీ అది వాక్యం ఆ వాక్యము ఇంత పని చేస్తుంది ఆ చెన్మాత్ర జ్యోతియే బ్రహ్మ అని నిరూపిస్తుంది అటువంటి వాక్యము దాన్ని ఆగమ వాక్యం అన్నారు దాన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీరు ఆచార్యోపదేశ పరంపరయా ప్రాప్త ఆచార్యులు నన్ను అలా ఉపదేశించుకుంటూ వస్తూ ఉన్నారు ఆ విధంగా మనకు అది లభించినది అని ఈ ఆచార్యుడు చెప్తున్నాడు ఇక్కడేనోపనిషత్తులో ఉన్న ఆచార్యుడు అలా చెప్తున్నాడు సో ఆచార్యోపదేశ పరంపరయా ప్రాప్తత్వమాహా సో చూడండి షష్ఠీను త్వం పెడితే ప్రథమాభక్తులకు మార్చుకోవచ్చు వాక్యార్థస్ ప్రాప్తత్వం అంటే వాక్యార్థ ప్రాప్త అనర్థం ఆ వాక్యార్థము ఆ విధముగా ప్రాప్తమైనది అని శృతి చెప్తోంది ప్రాప్తత్వం ఆహా అది ఎలా ఎక్కడ చెప్పింది ఇతి శుష్మ ఇత్యాది ఇతి శుష్కుమ అనే వాక్యంతో మొదలుపెట్టి ఇదిగో ఈ చిన్మాత్ర జ్యోతియ పరబ్రహ్మాన్ని ప్రతిపాదించే ఈ ఆగమ వాక్యం ఏదైతే గలదో ఆగమవాక్యాధం వాక్యం కాదు వాక్య తాత్పర్యం పట్టుకోవాలి వాక్యాన్ని ఉంది ఆగమవాక్యార్థం ఏదైతే గలదో అది ఆచార్యోపదేశ పరంపర చేతను లభించినది సుమ అని శృతి చెప్తోంది ఎక్కడ చెప్పింది ఇతి సుష్కుమ అని మొదలుపెట్టి చెప్తోంది బ్రహ్మ ఆచార్యోపదేశపరంపరయా అధిగంతవ్యం తవచన మేధాహుశ్రుతయజ్ఞాదిభ్య కాబట్టి ఇతి శుశ్రుమ పూర్వేషా మన ఈ వాక్యాన్ని బట్టి శంకరనొక కంక్లూషన్ డ్రా చేస్తున్నారు ఏమనంటే చూడండి బ్రహ్మను పరబ్రహ్మను ఈ విధంగా తెలుసుకోవాలి ఏ విధంగానూ ఆచార్యోపదేశ పరంపర ద్వారా మాత్రమే దానిని మీరు తెలియదగును ఒకవేళ ఆల్టర్నేటివ్ ఏమిటి ఒకవేళ ఆచార్యోపదేశ పరంపర ఆచార్యుని ఉపదేశమును మీరు స్వీకరించకుండగా ఆల్టర్నేటివ్ ఏం చేస్తారు జనరల్గా ఈ ఆల్టర్నేటివ్ మనకు కనపడుతూ ఉంటుంది జనులు బుద్ధిమంతుడు మంచి పదునైన బుద్ధి గలవాళ్ళు కదా మూర్ఖుల గురించి పెద్ద ప్రసంగమే ఉంటుంది మూర్ఖులు తగ్గ కర్మ ఏదో చేసుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి ప్రసంగం లేదు వాళ్ళని నిరసించుట లేదు ప్రసంగము లేదు కొంతమంది ఉంటారు ఒక వేదం చెప్దామని పిలిచాడు విద్యార్థిని వేదం చెప్తే రాదు వేదం స్వతంత్రం సరిగ్గా ఆ మాటలో ఉచరి ఉచ్చారణ సరిగ్గా ఉండదు వాడికి నమ్మకం చెమకం చెప్తూ వాజశ్చమే ప్రసవశ్చమే అని వాజశ్చమే అని చాలా అంటారు చాలా లేదురా తెలుగులో ఉందిన బాబు వాచష్టమే కాదురా వాచమే చెప్పు అంటే వాడు చాయేని చాయే పలికేట ఆయన ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేసేసి ఇక నీ వల్ల నీకు వేదం వద్దులే ఎందుకంటే వేదంలో ఈ చా వస్తూ ఉంటుంది వాడు చా తప్ప చా పలకడం చా చా ఆ నాలుగని తాడు స్థానంలో టచ్ చేయటంలో చిన్న మార్పు తెలుగులో కూడా పైన ఇలా పెడతారు అది తెలుగులో ఉంటుంది తప్ప ఉండదు ఇంకా సంస్కృతంలో ఉండదు చది అని తెలుగులో ఒక పదం ఉన్నది చది అంటే రుచి అని అర్థం పైన ఇలా పెడతారు అలా పెడతారు అదన్నీ అలా పలకాలి వాడు అదే పలుకుతాడు ఇంకా వాడికి వేదం ఏం చెప్తారు సో వదిలిపెట్టేశారు ఇంకా ఏం చేశారంటే ఇంగ్లీష్ చదువులో అవే ఎలాగలేవు వేదం రాలేదు వ్యవసాయం చేయడానికి భూమి లేదు భూమి ఉంటే వ్యవసాయంలో పడేస్తే చక్కగా మేనేజ్ చేసుకుంటాడు అప్పుడు ఏం చేశాడంటే దేవాలయంలో అలంకారం చేయడానికి ఉపయోగించుకున్నాడు అలంకారం బాగా చేస్తాయి శివుడికి నామాలి గీతలు పెట్టాలనుకుని బాగా పెడతాయి దేవునికి నామాలు పెట్టాలనుకోని పెర్ఫెక్ట్గా పెడతాడు మనం పెడితే కొంచెం వంకర టెంకర్లు వస్తాయి అతను బ్రష్ తీసుకుని చక్కగా పెడతాడు నామాలు తర్వాత ఆ కండువా కండువా ఆ చేతులకి ఆ ఆభరణాలు అన్నీ కూడా బాగా పెడతాయి అతనికి ఆపని అప్పజెప్పారు అలాంటిది ఏదైనా అపజెప్పాలి కానీ మూర్ఖుడికి వేదాంతం చెప్పాలంటే ఎక్కడ గుర్తుంది కాబట్టి బుద్ధిమంతులు బుద్ధిమంతులకే ఉపదేశము అయితే వీళ్ళు బాగా పదునైన బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు విద్యార్థులు చాలా లోతైన బుద్ధి ఉంటుంది వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది ఒకప్పుడు ఆచార్యుడి బుద్ధి కొంచెం వయస్సు కారణంగా దేని కారణంగా ఒకేసారి డల్ అయి కానీ యంగ్ విద్యార్థులు ఉంటారే వాళ్ళ బుద్ధి చురుకుగా ఉంటుంది చాలా చురుకుగా ఉంటుంది ఉండాలి కూడా గాడ్ బ్లెస్ అయితే వాళ్ళు కనుక ఏ కారణం చేతనైనా ఆ చురుకుదనాన్ని బట్టి మనం ఆత్మతత్వాన్ని తెలియగలుగుతాము అని అనుకున్నారే పొరబడ్డ ఎందుకంటే నా తర్కత సో తర్కము వలన ఏదైనా పేపర్ బ్యాగ్ ఒకటి కొనుక్కోవచ్చోపనిషత్తు పుస్తకం కొనేస్తుంది మీరు దాని మీద ఉన్నటువంటి ట్రాన్స్లేషన్స్ లేకపోతే వివరణలు అన్నీ చదివేసుకున్నారనుకోండి మీకు ఆ ఆత్మతత్వాన్ని గురించి నా అభిప్రాయం కలుగుతున్న ఆ ఇంటిమేషన్ దాటి ఇన్నర్ అంతర్దృష్టి కలుగుతుందా అంటే చెప్పడానికి కష్టం కలగకపోవచ్చు బట్ యూ విల్ హ్యావ్ ఆల్ ది ఆర్గ్యుమెంట్స్ విత్ యూ ఎందుకంటే మీరు బుద్ధి శక్తి కలవారు కనుక అన్ని ఆర్గ్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉంటాయి దాంట్లో సందేహమే లేదు కానీ అత్యంత సూక్ష్మమైనటువంటి కిటుకు అది తెలియకపోయే ప్రమాదం ఉంది పూర్వానికి ఇటాలియన్ జాబ్ అని ఏదో సినిమా ఉంది ఇటాలి ఇట్ యాక్చువల్లీ హ్యాపీడ్ నవల కూడా ఉండదు ఇటాలియన్ జాబ్ అని ఏదో సంథింగ్ లైక్ దాట్ చాలా మోస్ట్ ఫేమస్ హాలీవుడ్ మూవీ ఇటాలియన్ అన్నాం కదా ఇటాలియన్ కొద్ది మీరు హాలీవుడ్ మూవీ దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బ్యాంక్ని రాబరీ చేస్తారు ఆ బ్యాంకులో వాళ్ళకి కావలసినటువంటి ధనం కానీ లేకపోతే జ్యువెలరీ మొదలైనవి ఒక సేఫ్లో ఉంటాయి ఆ సేఫ్వి మాత్రం సైజ్ సేఫ్ ఆ సేఫ్ని పట్టుకుపోతారు దాన్ని ఎత్తుకుపోతారు సేఫ్ని సేఫ్ని ఎత్తుకుపోయి ఇప్పుడు అది హెవీగా ఉంటుంది సేఫ్ దాన్ని దాచిపెట్టాలి ఎందుకంటే దాన్ని ఓపెన్ చేయాలి కదా అది తాళం వేసి ఉంటుంది ఆ సేఫ్ని పోలీసు వెనకాల పడతారు పోలీసులు క్లు సంపాదించి ఆ సేఫ్ ఎక్కడ పెట్టుకుంటారు ఆ సేఫ్ కంపెనీ వాడు మాట్లాంటాడు ఇలాగా రాబరీ అయింది సేఫ్ పట్టుకుపోయారంటే వాడు స్టేట్మెంట్ ఇస్తాడు యూ హ్యావ్ అట్లీస్ట్ ఫ్యూ డేస్ టైం గో అండ్ ఫైండ్ ఇట్ అని వాడు ఇస్తాడు హౌ కెన్ యూ సేర్ బికాస్ దే విల్ నాట్ బి ఏబుల్ టు ఓపెన్ ఇట్ మేమే యాడ్ చేసాం తెలుసు దాని విశిష్టత వాళ్ళు అట్లీస్ట్ టూ త్రీ డేస్ దాకా దాన్ని ఓపెన్ చెయ్యలేరు వాళ్ళు మహాబుద్దిమంతులు అయితే టూ త్రీ డేస్ తర్వాత ఏమైనా ఓపెన్ చేస్తారేమో మేము గ్యారంటీ ఇవ్వలేము కానీ టూ త్రీ డేస్ వరకు వాళ్ళు ఓపెన్ చేయలేరు అంతవరకు మేము గ్యారంటీ ఇస్తున్నాము అని అంటారు ఈ అపహరించిన వాళ్ళు దాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక ఆ సిటీకి బయట ఉన్నటువంటి కొండల్లోకి తీసుకెళ్లి అక్కడ ఒక గుహలో దాన్ని పెట్టి వీళ్ళు దాన్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తారు వన్ వీక్ అయినా కూడా ఓపెన్ చేయలేకపోతారు అయితే మరి వీళ్ళకి భోజనాలు టిఫిన్లో మీకు ఉండాలి కదా దానికోసం ఎవళ్ళనో సిటీలోకి పంపిస్తారు వెత్సాలు తీసుకుని లేకపోతే గుహలో ఎలా బతుకుతారు మరి కొంచెం కాఫీలు టీలు బ్రెడ్లో అవి కొనుక్కున్నాం అటువంటి ఈ కొరియ రోహను ఉంటాడు వాడి ద్వారా క్లూలు పట్టు సంపాదించి పోలీసులు వెళ్ళి కాల్పులు జరిగితే వాళ్ళు ఎదుగురో అరుగురు ఉంటారు ఇద్దరు ముగ్గురు కాల్పుల్లో మరణిస్తారు మిగిలిన వాళ్ళు పారిపోతారు ఆ సేఫ్ అక్కడే ఉంటుంది అది చక్కగా వీళ్ళు మోసం తెచ్చుకొని బ్యాంకులో పెడతారు ఓపెన్ కాలేదు అలా ఉంటుంది పరిస్థితి సో మీకు ఉపనిషత్తు అంతా మీ చేతిలో ఉంటుంది కానీ అది ఓపెన్ అవుతుంది కీ ఉంది అది ఓపెన్ చేయడం జాతకా అలా అలా ఉండదు కాబట్టి అది వర్కౌట్ కాదు తర్కం ఉపయోగపడుతుంది ఇప్పుడు అంటే తర్కమే కాదు తర్కాన్ని తిరస్కరించడంలో అభిప్రాయం కాదు ఏదైనా ఉపదేశపంచటంలో కూడా దీని మీద కొంత చర్చ ఉంది శృతిమత తర్కోనుసంధీయత తర్కం ఉండాలి ఇగో ఇప్పుడు విదితా విదితాధ్యామన్యత్ అనేటువంటి ఆగమం ఏది గలదో ఆ ఆగమానికి అనురూపమైన తర్కాన్ని మీరు డెవలప్ చేసుకోవాలి తప్ప ఆగమని తిరస్కరించి మీరు స్వతంత్రమైన తర్కాన్ని డెవలప్ చేస్తే దాంట్లో ప్రమాదో ధీమతామతి బుద్ధిమంతులు కూడా తప్పు చేసేటువంటి అవకాశం ఉంటుంది ప్రమాదము అంటే తప్పు తప్పు చేయటం బుద్ధిమంతులు కూడా మరుపు ఉంటుంది అజాగరూకంగా ఉసావధానంగా ఉండి తప్పు చేస్తారు అలాంటి సందర్భం ఉంటుంది కాబట్టి ఎంత తర్కకుశలుడైనా కూడా పొరపాటు చేస్తాడు తర్వాత కనుక కేవల తర్కంతో తర్కము అవసరము శృతిమత తర్క అనుసంధియతం కాబట్టి నువ్వు చూసుకో విదితా విదితముల కంటే ఇతరము దాని చుట్టూ కొంత తర్కము అల్లి ఉంటుంది అటువంటి తర్కాన్ని మీరు స్వీకరించాలి తప్ప ఆచార్యోపదేశముతో సంబంధం లేకుండా స్వతంత్రంగా తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసేప్పుడు దోషాలు వస్తాయి ఏమిట దోషాలు ఒకటి తర్కంలో వీడి యొక్క అసావధానత వచ్చి వీడు తప్పుగా కంక్లూషన్ చేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది నెంబర్ వన్ రెండవది తర్కాన్ని ఉపయోగించే తత్వాన్ని తెలుసుకునే వాడి ఆ ప్రమాత వ్యక్తిగా నిలబడి ఆ ప్రమాత తర్కమం అనేటువంటి ప్రమాణంతో తర్కమంటే బుద్ధి బుద్ధి యొక్క కుశల తవే ప్రమాణం అనుమానం అనండి ఉపమానం పేరు పెట్టినా బుద్ధి ఇన్స్ట్రుమెంట్ తోటి వాడు తత్వాన్ని పట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ తర్వ కుశలు యొక్క లక్షణం అలా ఉంటుంది వాడు అలా అది పట్టుకుని ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో ఆ ప్రయత్నం వాడు చేస్తున్నంతసేపు వాడికి తత్వము తెలియదు కాబట్టి తర్కత ఇంకా తర్కమే కాకుండా ఇంకా ఉన్నాయి ప్రవచన మేధా బహుశ్రుత తపోయజ్ఞాది లోకంలో ఒక అభిప్రాయం ఉంది ఏమంటే నువ్వు పాఠం చెప్తూ ఉంటే అదే నీకు తెలిసిపోతుంది అలా తెలియదు ప్రవచన సో నాయమాత్మ ప్రవచన లభ్య పాఠం చెప్తూ ఉండడం పాఠము వింటూ ఉండడం అంత మాత్రం చేత తెలిసిపోతుంది అని కూడా అనుకోవద్దు ప్రవచనము అంటే చెప్పడం అనే కాదు వినడం కూడా ప్రవచనంలో భాగంగా ఉంటుంది కాబట్టి పాఠం చెప్తా పాఠం వింటో మనకి భవిష్యత్తులో ఆత్మతత్వము తెలిసిపోతుంది అని మీరు అనుకుంటున్నంతసేపు అడిగి తెలియదు ఎందుకంటే దిస్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ నోయింగ్ యాటిట్యూడ్ ఆఫ్ నోయింగ్ అని ఇట్స్ ఎ బిగ్ థింగ్ మీరు ఆలోచించండి మనం పుట్టినప్పటి నుంచి మన సంస్కారం ఎలా ఉంటుందో మీరు చూసుకోండి మన సంస్కారం ఎలా ఉంటుంది మనం ఏదో ఒకటి తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ఉంటుంది మనలో మనం జీవితం అంతా ఆ దిశలో మనం కృషి చేస్తూ ఉంటాం సో ఇప్పుడు అక్కడ ఏదో అవుతోందనుకోండి మనం పిల్లలు ఏం చేస్తారో ఎంత దూరమైనా పరిగెత్తుకుని వెళ్ళిపోతారు సో ఒకసారి కాలంలో నొరగ వస్తుంది ఎవరగ ఏమై ఉంటుందండి అని ఏదో చర్చ్ వచ్చింది చర్చ వస్తే ఆ పైన గోదావరికి పోటు వచ్చి వరద ఆ నొరగ అందుకే వస్తుందంటే ఆ నొరగ గోదావరి దగ్గర వరద ఎక్కడుందో చూసొద్దామని నడిచి వెళ్ళిపోవడం అవును ఆ వయస్సు అలాంటిది కాబట్టి తెలుసుకోవాలనేటువంటి కుతూహలం తర్వాత ఇంక యూనివర్సిటీ కాలేజీలో చేరతారు యూనివర్సిటీలో చేరతారు నేను కోసం చేరతారు తెలుసుకోవాలి తెలుసుకోవడము నాకున్న శక్తి దట్ ఈజ్ మై పవర్ తెలుసుకోవడం పవర్ పరిగెత్తడం ఎలాగో పవరో తెలుసుకోవడం కూడా ఒక పవర్ పరిగెత్తడం పవర్ అయితే తెలుసుకోవడం పవర్ కాదా మరి మీరు యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు ఏ పవర్తో జాయిన్ అవుతారు తెలుసుకోవాలనే పవర్తో జాయిన్ అవుతారు ఆ పవర్ ని ఆపరేట్ చేసేసి మేము తెలిసేసుకుంటాము అనే యాటిట్యూడ్ ఉన్నంత వరకు మీకు ఆత్మతత్వము తెలియబడదు కాబట్టి నమేదన్నా ప్రవచనైన లభ్య నాయమాత్మ ప్రవచనైన లభ్య కేవలం ప్రవచనం చేతనం మనం వినేస్తే తెలిసేసుకుంటామని మీరు అనుకోవద్దు అంటే అభిప్రాయం శ్రవణం చేయొద్దని కాదు దాని అభిప్రాయం ఏమిటంటే నాకుండే తెలుసుకునేటువంటి శక్తితోటి పట్టేసుకుంటాను అని మాత్రం నువ్వు అనుకోవద్దు ఆధునిక కాలంలో ఇంకో లక్షణం కనబడుతుంది వాడు నాలుగేళ్ళు ఐదేళ్ళో వేదాంతం చదువుతాడు చాలేరా చదివింది నువ్వు పాఠం చెప్తావు నీకే తెలుస్తుంది చెప్తుంటే అదే తెలుస్తుంది అని అంటే చెప్తుంటే వ్యాకరణం తెలుస్తుంది కానీ ఆత్మతత్వం తెలుస్తుంది మాత్రం హామీ ఏమీ లేదు కాబట్టి ఆ ప్రవచనం అనే మాటని జాగ్రత్తగా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది ప్రవచనము వలన ఆత్మతత్వము తెలియబడదు ప్రవచనమునకు నేను తెలుగులో గొప్ప ఉపన్యాసములను చెప్పుట అని అర్థం రాశాను మరి ఏం చేస్తాం ఏదో ఒకటి కదా ప్రవచనము అని రాసేసి ఊరుకుంటే బాగుండదు ఇర్రెస్పాన్సిబుల్ ట్రాన్స్లేషన్ అంట ప్రవచన అంటే ప్రవచనము అది రాసేసి ఊరుకుంటే అలా చేయొద్దు ఏదో మాట రాద్దామని తర్వాత మేధా మేధ అంటే బుద్ధిశక్తి మేధా అంటే అనాలిటికల్ పవర్ అని అర్థం తెలుసుకునే శక్తి మేధ కాదు తెలుపునే తెలుసుకునే శక్తి తెలుసుకునే శక్తియే మేధ అంటే అనాలిటికల్ పవర్ మేధులు హింసాయాం మేధులు ధాతువుకి హింసించుటర్ అంటే ఏంటి మీరు ఏదైనా ఒక టాపిక్ తీసుకుని దాన్ని ముక్కలు ముక్కలు ముక్కలు చేసి దాన్ని హింస పెట్టేసి ఏదో చేస్తారు దాన్ని మేధ అంటారు మేధులు హింసాయాం అశ్వమేధము అంటే ఏంటి కాబట్టి ధాతువుకి అర్థం అదే ఒకటే అర్థం ఉంది వీళ్ళు అర్థాలు లేవు ఆ మేధులు హింస వచ్చింది మేధా పదం కాబట్టి వీటి ప్రతీదీ అనలైజ్ చేసి ఎనలిటికల్గా చేస్తాడన్నమాట మొక్కలు మొక్కల కింద విడగొట్టి చేస్తాడు అలాగే ఆత్మను కూడా మేము మొక్కల మొక్కల విడగొట్టేసి తెలిసేసుకుంటాము అని ఎవడైనా అనుకుంటే అది తప్పు తర్వాత మేధ బహుశుక అంటే అనేక విషయాలని వెర్సటైల్ నాలెడ్జ్ అంటారు బహుశుకత అంటే జనరల్ నాలెడ్జ్ చాలా ఉంటుంది అనేక ప్రాంతములనన్నింటినీ పర్యటించి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది తర్వాత కోర్టుల్లో అక్కడ కూడా లాయర్సు ప్రతిపక్షులు వీళ్ళందరితోటి వ్యవహారం నడిపించేటువంటి సామర్థ్యం ఉంటుంది ఎంతో గొప్ప కొద్దిగా గొప్ప యోగము ప్రాక్టీస్ చేసేది ఉంటుంది కోర్టు లలితోపాసన ఇదో అంటూ ఉంటాడు తర్వాత జ్యోతిషం చెప్తాడు ముహూర్తాలు పెడతాడు ఎవ చేస్తాడు చాలా వెరసటైలు ఉంటాయి న్యూమరాలజీ కూడా తెలుసు సో యాస్ట్రోన్యూమరాలజీ పైగా ఇది ఇంటర్ డిసిప్లినరీ ఇవన్నీ కూడా దీంట్లో దిక్తా పురాణంలో కూడా సమర్థుడు సో అలాగ నన్ను ఎవరో అన్నారు స్వయంభవం అను ఎవడో కొడుకండి అని అడిగారు వాళ్ళు అంటే నేనేం చెప్పాలి నాకు నాకు తెలివితేటలు ఉన్నవాడిని అయితే నేను ఏం చెప్పాలి నాకు తెలియదు అనుభవం చెప్పాలి కదా నేను ఫస్ట్ ఓన్లీ వన్ టైం నేను పప్పులో కాలువేశ నేను నోరు జారి నాకు తెలు తెలుసునమ్మా మొనగాడిని నేను భాగవతంలో నాకు అభిమా పరిచయం గలదు అనే ఒక పిచ్చే అభిమానం పెట్టుకుని ధర్మ ప్రజాపతి మూర్తి యొక్క పుత్రుడు అని చెప్పాను తెలుసునమ్మా తగుదనమ్మా అది రావు తర్వాత చెప్తుండగానే నాకు డౌట్ వచ్చింది మీరు తప్పు చెప్పారండి అని ఎవడో అన్నాడు ఆడియన్స్ అవును తప్పే అయి నేను ముందు ఒప్పేసుకున్నాను ఎందుకంటే ఇది ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్ అనే తప్పే అయి ఉంటుందో ఇప్పుడు సడన్ గా గుర్తుకొస్తుంది ధర్మ ప్రజాపతికి మూర్తి ఎన్నో నరనారాయణులు జన్మించారు తప్ప స్వయంభవం మనవు అయి ఉండడు అన్నాడు మీరు తప్పు చెప్పారు స్వయంభవం మనవు నర యొక్క ధర్మ ప్రజాపతి కాదు బ్రహ్మదేవుని కొడుకు అని చెప్పారు అంటే తప్పైనా వినాలి నేను పొరపడ్డాను సున్నా అని చెప్పారు ఇది బహుశ్రతాడే అలా ఉంటుంది స్వయంభవం బ్రహ్మదేవుడు కొడుకు నరనారాయణును ధర్మ ప్రజాపతి మూర్తి అనే ఆవిడికి పుట్టిన పిల్లలు ఇదంతా ఏదో మోడీ గారు ఎవరబ్బాయి నెహ్రూ గారు ఎవరి కొడుకు అన్నట్టుగా లేదు ఇది అంటారు పాండిత్యం మహుశ్వరుప ఇటువంటి మల్టిపుల్ టాపిక్స్ మీద పాండిత్యం ఉన్నట్లయితే వాడికి ఆత్మతత్వము సరళంగా తెలిసిపోతుందా తెలియదు ఆత్మతత్వం తెలియటానికి అమాయకుడు అయి ఉన్నాడు యు మస్ట్ బి ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ ఇగ్నరెన్స్కి వాల్యూ లేదు ఇగ్నరెన్స్కి వాల్యూ ఎలా ఉంటుంది అజ్ఞానానికి వాల్యూ ఏముంటుంది అజ్ఞానానికి ఏమీ కలిగి ఇన్నర్సెంట్ అయి ఉండాలి అమాయకత్వం అంటే ముక్కుకు సూటుగా పోయే లక్షణం ఆర్జవం అంటారు చూడండి శౌచం అంతర శౌచం అమాయకంగా ఉండడం తర్వాత ఎజెండా ఇది లేకపోవటం ఫ్రీ మైండ్ ఉండడం ఇలాంటి లక్షణాలన్నీ అవసరం అవుతాయి సో కాబట్ అలాంటి వాటిని చెప్పాలి తప్ప ఆత్మతత్వానికి ఇవి సాధనములని చెప్పాలి తప్ప అమానత్వమదంహిత్వం వీటితోటి మీకు ఆత్మతత్వం తెలుస్తుందని చెప్పాలి తప్ప బహుశుకము ప్రవచనము మేధ వీటితో తెలుసుకు తెలీదు ఇవి ఇవి క్వాలిఫికేషన్స్ కావు తపహ ఇక రేపు కంటిన్యూ చేద్దాం పౌర్ణమి శాది